వీటికి కాదు నువ్వు జోడించవలసింది కైవల్యానికి జోడించాలి నువ్వు కేవలాత్మస్వరూపుడు నీ లక్ష్యం కైవల్యం నీ లక్ష్యం పరాత్పరం నాన్య పంథ అయనాయ విద్యతే ఇంతకు వేరే మార్గం లేదు స్పష్టంగా చెప్పేసింది ప్రతి దేవాలయంలో నువ్వు వెళితే ఈ వాక్యం చెప్పకుండా నిన్ను పంపించరు నాణ్యంథ అయనాయ విద్యతే నాయన నీ చదువు అంతా దేనికి ఉపయోగపడాలి నీ విద్య అంతా దేనికి ఉపయోగపడాలి నీ వివేకం దేనికి ఉపయోగపడాలి నీ వికాసం దేనికి ఉపయోగపడాలి నీకు ఈశ్వరుడు బుద్ధి ఇచ్చడా బుద్ధి దేనికి ఉపయోగపడాలి నాన్య పంథాయనాయ విద్యతే అన్యమే లేదు అనన్యం అసంగం అవ్యయం అజం ఎలా మారుతుంది బుద్ధి అనన్యం ఎలా భయపడతావు అన్యం ఓడుంటేనే భయపడాలి అసంగం అనన్యత నుంచి అసంగం అసంగం నుంచి అవ్యయం ఇక క్షీణించి అవకాశం లేదు పోయే అవకాశం లేదు ఆ పుట్టే అవకాశం లేదు పుట్టిన కాదు వీడు ఇది పరిణామక్రమం జాగ్రత్తగా అనన్యత నుంచి అసంగత్వానికి అసంగత్వం నుంచి అజమనే నిర్ణయానికి పరిణామం చెందాలి కనుక మొదట సంగత్వము శరీరముతో ప్రారంభమై ఆ తర్వాత ఆ దేహముతో సంబంధం ఏర్పరుచుకున్న బంధుమిత్రుల భార్యాపుత్రుల మీదకి ప్రసరిస్తుంది అంతే ఒకవేళ ఎవరైనా వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళ ఫోటోలు ఎటు తిరుగుతూ ఉంటుంది ఒకవేళ ఎవరైనా శరీరం దాటిపోయారు అనుకోండి వాడేం వాడిని వదిలిపెట్టడు వీడేం చేస్తాడు వాడి ఫోటోలు వాడి వాడి ఫోటోలు వాళ్ళకు సంబంధించిన అనేక సందర్భాల ఫోటోలు ఆల్బంలన్నీ వెనక్కి ముందుకి తిరగేస్తూ వాడి చుట్టూ తానే మనసు తిరుగుతూ ఉంటుంది ఈ పాటికి ఎక్కడో కుట్టేసే ఉంటాడు ఈ పాటికి ఆల్రెడీ పుట్టి పరిణామం చెంది వాడి ఆల్రెడీ వాడి ప్రపంచంలో వాడు జీవించేస్తూ ఉంటాడు వీడు మాత్రం వాడి గత ప్రపంచంలోనే ఉంటాడు ఈ గతం అనే దాని యొక్క లంపటాన్ని వదిలించుకోకపోతే మానవుడు ఎప్పటికీ ఆశాలతను త్రుంచలేడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఆశాలతను త్రుంచాలి అంటే గతం అనే వదిలేయాలి నిత్య వర్తమానం అనే వ్రతాన్ని స్వీకరించాలి సాధకులు జ్ఞాన యజ్ఞంలో మొట్టమొదటి వ్రతం ఏమిటి నిత్యవర్తమానం ఈ క్షణంలో ఉండాలి ఈక్షణలో ఉండాలి ఈక్షణంలో ఉండాలి ఈక్షణంలో ఉండాలి ఈక్షణ అంటే దృష్టి తత్వేక్షణ అంటే పొట్టి ఈక్షణ కాదది తత్వదర్శనమనే ఈ క్షణ తత్వే వాడే జ్ఞానాన్ని పొందుతాడు లేకపోతే పొందలేడు అసాధ్యం అసలు తత్వమే తెలియనటువంటి వాడికి తద్రహిత స్థితి అనే కైవల్యం ఎలా సాధ్యం అవుతుంది మన జీవిత లక్ష్యం ఏమిటి తద్్రహితం కైవల్యం తద్రహితం రావాలి అంటే తత్వదర్శనం ఉండాలి తత్వదర్శనం ఉండాలి అంటే తత్వే ఉండాలి తత్వే ఉండాలంటే ఈ క్షణంలో ఉండాలి ఒక్క క్షణం కూడా వెనక్కి ముందుకి పోకూడదు చదవాలి అష్టలక్ష్మి చెంపు ఎక్కడికి పోయిందిరా బాబు ఏం వెతుకుంటూ ఉంటుంది కళ్ళలో కూడా అష్టలక్ష్మి చెంపు కళ్ళ చేసుకుంటుంది ఇల్లు ఏమన్నా ప్రయోజనం గానీ అష్టలక్ష్మి చెంపు నా వడ్డానం నా కాసుల పేరు ఎక్కడ పోయిందని కలలో కూడా ఆవిడ వెంబడిస్తూ ఏం ప్రయోజనం ఇది నా విమానం ఎక్కడ పెట్టాను రా బాబోయ్ అనుకుంటూ ఉంటాడు ఈయన ఇట్లా ఇవన్నీ ఏమిటంటే ఆ లాభం లేదు ఇది అంత సాంగం రాగము సాంగత్వం రాగము సంగతం బుద్ధికి అన్ని కలర్లని ఆల్ కలర్స్ మిక్సిన విత్ రాగము సంగత్వం కొందరికి సంసారంపై రాగం ఉదయిస్తుంది అట్టి వారు జీవిత్యమైన దివ్యానందానుభూతిని విస్మరించి పరిభ్రమిస్తూ ఉంటారు అది అక్కడెక్కడో ఆల్ఫ్ పర్వతాల మీద బ్లేడెడ్జ్ శిఖరాలు ఉంటాయటెడ్జ్ శిఖరాలు కొంతమందికి మౌంటనీరింగ్ మీద ఆసక్తి ఉంటుందండి వీళ్ళన్ని కొండలు ఎక్కేసాము ఎక్కేసి నేను ఆ జెండా పాతేశాను అనుకుంటూ ఉంటాడు ఈయన జెండా పాతి ఇప్పుడు అక్కడ ఏమిటైంది ఏమైనా అయిందా ఏమవలేదు కదా దానికంటే ఆత్మానందం పొందడం చాలా సులభం ఈ ఎవరెస్ట్ పర్వతం ఎక్కడం కంటే ఏం చేస్తాడు ఈయన ప్రపంచంలో ఉన్న పర్వతాలన్నీ ఎక్కే పనిలో ఉంటాడు అందులోనే పోతాడు ఎక్కడో పోతాడు ఏదో వర్తం ఇచ్చి పడిపోతాడు సరే తర్వాత చేసేది ఏముంది ఆ ఆసక్తితో అలాగే మళ్ళా పుడతాడు సరే ఈ మౌంటనీరింగ్ చేసే వాళ్ళకి బ్లేడ్ హెడ్ ఉన్నటువంటి పర్వతాలు ఎక్కాలని ఆ ఒక విశేషమైన దృక్పథం ఉంటుందంట ప్రతి దాంట్లో విశేషం ఉంటుందండి గుర్తుపెట్టుకోండి రాగం వెనక విశేషం ఇది విశేషం అంటుంది విశేషం అనగానే దాని వెనక అహం వస్తుంది అహం వెనక అజ్ఞానం వస్తుంది అజ్ఞానం వెనక అవిద్య వస్తుంది అవిద్య వెనక అధ్యాస ఆభాస వస్తుంది ఇట్లా ఒకదాని వెంట ఇదంతా అజ్ఞాన సముచ్చయమని పేరు దీని ఈ మొత్తానికి కలిపి ఏమని పేరు